తి పరస్య అవయవస్ఫుటనైన క్షతప్రాప్తి ఇప్పుడు అంటే పరమాత్మలో ఒక పరమాత్మలో చిన్న పగులుట వచ్చింది అంటే పరమాత్మకు అవయవాలు ఉన్నాయన్నమాట అవయవాలు అన్నీ ఎలా పగులుతుంది పగలాలి అంటే ఓ మొక్క పగలాలంటే ముక్కలు ఉండాలి అవయవాలు ఉండాలి ఆ అవయవాల్లో ఒక అవయవం పగిలిందనాలి మొత్తం అంతా పగిలిపోయేయడానికి కుదరదు కదా ఏదో అవయవం పగిలింది అన్నారు అవయవం పగిలి వీడు బయటపడితే పరమాత్మకి గాయం ఉండిపోతుంది పరమాత్మ అవయవాలు గాయం ఉంటుంది కదా ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి కథలు ఎలా ఉంటాయి అదే ఎలా ఉంటాయంటే వీడు కొట్టేస్తాడు ఏదో ఒక ప్రాణిని కొట్టేస్తాడు మొన్నాడు పరమాత్మ వచ్చి తన వీపు చూపించి చూసావా నేను నన్ను కొట్టిన దెబ్బలు చూసుకో అని చూపిస్తాను పరమాత్మకి గాయాలు ఉంటాయి సో అలాగే ఉంటాయి కథలు పరమాత్మకి గాయటది అలా అడగను కూడా అడగరు కథ అంటే మీరు అలాగే ఉంటుంది దాంతో కూడా పోవరు అంచేతనే ఈ కథల్ని లిటరల్గా తీసుకుంటే చాలా పెద్ద సమస్య ఈ కథల మీద పరుషమైన పదజాలంతో పురస్కరించిన మహాత్ములు ఇద్దరు బాగా కనపడతారు ఇద్దరు ముగ్గురు కనపడతారు ఒకడు వివేకానంద స్వామి ఆయన అన్నాడు చాలేన్ రవి మోహన్త్సా ఈ కథలు ప్రపంచంలో ఉన్న లైబ్రరీలన్నింటిలో సగం లైబ్రరీలను నింపే దగ్గరన్ని కథలు తయారు చేసి పెట్టారు ఈ కథలను అన్నింటినీ ఒక తోటలో చేరిస్తే జీవితం అంతా కూడా సరపడదు వాటిలో సారము లేదు అని ఆయన అన్నాడు తర్వాత కావ్యకంఠ గణపతి మునైతే ఈ కథలు మన ధర్మానికి హాని చేసేవి హాని ese uh, um so north uh, india lo bhagavata githanam naru padta bhagavata katha adu dantlo it is a multi million rupees project inda nadustu lot of money sort of money making deeniki om commerce ani peru nante so టైమ్స్ ఆర్టికల్లో టైమ్స్ మ్యాగజైన్లో ఒక వేద ఆర్టికల్ వచ్చింది ఓమ్ బిజినెస్ అనే ఓమ్ కామర్స్ కాదు బిజినెస్ ఓమ్ బిజినెస్ సో ఇప్పుడు పండలు ఉంటుంది టెన్ థౌజండ్ పీపుల్ అటెండ్ హుండీ కలెక్షన్స్ విల్ రన్ ఇన్ టు ఏ కపుల్ ఆఫ్ క్రోర్ రూపీస్ ఆ ప్రవచనం చెప్పిన ఆయన హీ విల్ మేక్ సమ్ థర్టీ ఫార్టీ ల్యాక్ రూపీస్ ఆయనకు వస్తాయి తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళకి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి యాభై వేలు అరవై వేలు అలా వస్తాయి ఇది తర్వాత దీనికి టీవీ రైట్స్ ఉంటాయి ఆ టీవీ రైట్స్ ఆర్ సోల్డ్ దీని మీద మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసి హోమ్ బిజినెస్ అని పెద్ద ఆర్టికల్సాయి ఈ భాగవత కథలో తత్వం ఏమీ ఉండదు సున్నా తత్వం ఏమీ ఉండదు ఆత్మ పరమాత్మ జీవుడు అసంగుడు ఈ మాటలే ఉండవు ఇంకేముంటుంది ఆర్కెస్ట్రా ఉంటుంది ఆర్కెస్ట్రా అంటే తబలాలు మద్దళ్ళు వేనలు వైలుళ్ళు శృతులు ఇవన్నీ ఉంటాయి ఈ పాడియాయ కంఠము నా కంఠం కంటే అధ్మానంగా ఉంటుంది బొంగులు పోయి ఉంటుంది పాడేస్తూ ఉంటాడు ఆయన ఏదో పాడేస్తూ ఉన్నాడు కొంతమంది ఓజా మొదలైన విద్వాంసులు పండితులు ఆ భాగవత శ్లోకం చదివితే చక్కగా చదువుతారు చెప్పినప్పుడు కూడా దాంట్లో ఉండే విషయాన్ని కొంతవరకు చెప్తారు తత్వాన్ని చెప్పదు ఈ జనానికి తత్వం ఎందుకు మనకు వస్తుంది అని చెప్పరో లేకపోతే కథకేమైనా అంకితం అవుతారో కానీ ఏం చేసినా పండితుడు ఏం చేసినా కొంత శోభగానే ఉంటుంది కొంతమందికి అసలు ఏమీ రాదు ఊరికి పాడుకుంటూ పోతా ఏదో పాడుతూ ఉంటాడు భాగవత పూజ రోజుకి నాలుగు కుటుంబాలకి ఎలా ఆ పూజ చేయడానికి పదివేలు ఫీజు ఏదో పోతూ ఉంటున్నాను తర్వాత మధ్యలో రాసలేదని మొదలుపెడి ఉంటుంది ఎప్పుడూ ఆరంభము రాసే మధ్యలోనూ రాసే చిట్టు జీవిని రాసే రాసా అంటే సారం అంటాడు అసలు భగవత్ యొక్క సారము రాసే అని మొదలుపెట్టి ఆ రాసకేదైనా తాత్వికంగా చెప్పడం దానికి ఏదో తాత్వికంగా చెప్పి ప్రయత్నం చేయాలి లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం చికాకు దానికి ఏదో తాత్వికమైనటువంటిది పెట్టాలి జీవులందరూ గోపికలే పరమాత్రుడు ఒక్కడే పురుషుడు అని అలా ఏదో పెట్టి ప్రారంభం చేసి నడిపించాలి అదేమీ ఉండదు రాధే రాధే అంటూ ఉంటాడు మధ్యలో వీళ్ళందరూ మధ్యలో లేచి ఎక్కడ వాళ్ళు అక్కడ డ్యాన్సులు చేసేస్తూ ఉంటారు ఎక్కడికక్కడ డాన్స్ మొగాళ్ళు ఆగాళ్ళు ఎక్కడికక్కడ ఇప్పుడు చుట్టూ యాభై మంది కూర్చుని ఉంటే మధ్యలో సడన్గా అలా డ్యాన్సులు చేసేస్తూ ఉంటే ఉన్న వాళ్ళకు కూడా అది ఆటంకం అవుతుంది కదా మరి మరి సమహౌ ఇట్ ఈస్ నాట్ డాన్ కొంతమంది ఏం చేశారు భాగవత కథాకారులు ఒక స్పెషల్ ఏరియా పెట్టారు డాన్స్ చేయాలనుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ చేసేయడం కాదు మీరు డ్యాన్స్ చేయదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ వితిన్ దిస్ మార్క్డ్ ఏరియాలో మీరు డ్యాన్స్ చేయాలి అని కొంతమంది అలా తెలివిగా పెట్టారు దాంతో డ్యాన్స్ చేద్దామనే ఆవేశం వచ్చినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ తగటగట్టుగా మధ్యలో లేట్ చేస్తే నడుచుకుంటూ దాటుకుంటూ వచ్చేసి ఈ ఏరియ వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తారు వాళ్ళు నెప్పులు కుట్టినప్పుడు వెళ్ళిపోయి వెళ్ళి కూర్చుంటారు కథ అలా నడుస్తూ ఉంటుంది పొద్దున్నీ సాయంకాలంలో కథ నడుస్తూ మధ్యలో బ్రేక్స్ ఉంటాయి రోజంతా కథ వెరీ ఇంట్రెస్టింగ్ అంతా కథ కథ మీద కథ కథ మీద కథ కథ మీద కథ సో ఎందుకు ఈ కథంతా ఎందుకు చెప్పారంటే సో ఇప్పుడు జీవుల్లో జీవుడు ఈశ్వరులోంచి పుడుక్కొని పైకి వచ్చాడంటే ఈశ్వరునికి గాయం ఏర్పడుతుంది అలా ఇదే గ్రేట్ యథార్థులే దానిశనికుడు ఈ కథలుగా ఆయనకే దొరకలేదు ఆయన దానిశనిక చక్రవర్తి అయినా కూడా ఏదో కథలో ప్రవేశించి చెప్తున్నట్టుగా దేవుడికి గాయం వస్తుంది అంటున్నారు ఆయన సో పరస్య అవయవ స్ఫుటమైన క్షతప్రాప్తి ఆ పరమాత్మకి ఒక అవయవం పగిలిపోయి గాయము ఏర్పడు అది అంగీకారం కాదు కదా పైగా తత్సంసరణే పరమాత్మ ప్రదేశాంతరావయవ్యూహే ఛద్రతా ప్రాప్తి అవ్రణత్వవాక్య విరోధ అది తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఈ జీవుడు వీడు సంసారం చే ఇప్పుడు ఇక్కడ పుటెక్కని పగిలు బయటకు వచ్చాడు దేవుడికేమో గాయం తగిలింది ఇక్కడ వీడేం చేస్తాడంటే ఈ భూలోకంలో మరణిస్తాడు ఈ విజ్ఞానం మరణించి స్వర్గలోకానికి వెళ్తాడు స్వర్గలోకం కూడా పరమాత్మే కదా మరి ఆయన సర్వవ్యాపకుడు కదా ఆ స్వర్గలోకంలో వీడు ప్రవేశించాలి అంటే ఆ పరమాత్మలో మళ్ళీ పుట్క్కును మళ్ళీ పరమాత్మ లోపలికి దూసుకుపోవాలి పరమాత్మలోకి బయటకు వచ్చి పరమాత్మ లోపలికి దూసుకుపోవాలి అలాగే ఏదో చెప్తున్నారు తెలుగులో మనం అవన్నీ జాగ్రత్తగా పరిశీలించి రాశాము చూద్దాము ఆ పక్షంలో కూడా ఒక అవయవము పగిలి విడిపోవుచే పరమాత్మకు గాయము కలుగును ఆ జీవుడు ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది వ్యూహం ఏర్పడుతుంది అక్కడ వ్యూహం అంటున్నారు పరమాత్మకు మరి ఒక చోట అవయవముల సముదాయము ఉబ్బగా ఉబ్బుతుంది అంతే అక్కడ ఆయన అవయవాలు ఉంటాయి ఈ జీవాత్మ వెళ్ళిపోయి తక్కువ ముందు దూరతారు దాంట్లో పరమాత్మలో అక్కడ అవయవలముల సముదాయము ఉబ్బును దీన్ని మామూలుగా అంకాలజీలో అయితే మెటాస్టాసిస్ అంటారు అంటాలజీ ఓ చోట ఉన్నటువంటి ఈ దిస్ వాట్ ఈస్ దట్ కాల్ మ్యాలిగ్నెన్సీ జీవుడు అంటే మేనేజ్మెంట్ వీడి సంస్థలు ఒక చోట ఉన్న మ్యాలేజ్మెన్సీ ఇలా ఇలా ప్రవహి ప్రవహించి ఇంకోటి రోతుంది ఆ అవయవం అది మ్యాలేజ్మెంట్ అయిపోతుంది అలా అవుతుంది పరమాత్మ పరమాత్మకు మరి ఒక చోట అవయవంలో సముదాయం ఉబ్బగా ఒక చోట పరమాత్మలో చిల్లు ఏర్పడుము అంటే ఇప్పుడు ఏమైంది వీడు భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆ భూలోకము చోట పరమాత్మ యొక్క అవయవములలో చిల్లు ఏర్పడుతుంది స్వర్గలోకము చోట పరమాత్మ యొక్క అవయవములలో ఉబ్బుట ఏర్పడుము ఇక్కడ చిల్లు అక్కడ ఉబ్బుట పరమాత్మ ప్రదేశాంతరావయవ్యూహే పరమాత్మ యొక్క మరో చోట ఉండే అవయవాల్లో వీడు తొచ్చుకుపోతాడు చొచ్చుకుపోతే ఇక్కడ చిద్రతా ప్రాప్తి అక్కడ ఉబ్బుట ఎవరన్నా ఉబ్బినా వ్రణమే చిల్లు పడ్డా వ్రణమే నొప్పే ఇప్పుడు కోసేసినా నొప్పే ఉబ్బుకొచ్చినా నొప్పే అది ఉన్న ఉన్నట్టుగా ఉంటే పర్వాలేదు పరమాత్మని ఎప్పటికీ ఇది చిత్రమే పరమాత్మని ఈశావాస్యోపనిషత్తు ఏమని చెప్పిందంటే అవరణం అని చెప్పింది పరమాత్మకి ఇటువంటి గాయములు ఉబ్బుకలు చిల్లులు ఏమీ లేవు అని చెప్పింది అవరణం వాక్యం ఒకటి అది ఈశావాస్యంలోనే ఉంది ఇంకెక్కడా కనపడదు అది ఆ వాక్యానికి విరోధము వచ్చును వ్యూహ అంటే సమూహ ఇంకొక చోట ఉండే అవయవ సమూహంలో ఒకచోటుండే అవయవ సమూహంలో చిల్లు ఇంకో చోట ఉండే అవయవ సమూహంలో ఉద్భుత ఇవన్నీ వస్తాయి ఆత్మావయవూత్య విజ్ఞానాత్మన సంసరణే పరమాత్మశూన్యప్రదేశాభావాత్ అవయవాంతర నోదన వ్యూహనాభ్యాం హృదయశూలనేవా పరమాత్మన దుఃఖత్వ ప్రాప్తి ఇది కూడా చిత్ర వెళ్ళే ఇప్పుడు పూజ్య స్వామిజీ ఆయన తనదైన ధోరంలో చెప్తారు ఇప్పుడు ఈ జీవులందరూ భిన్నంగా ఉన్నారు విష్ణువు భిన్నంగానే ఉంటారు కానీ మరి విష్ణువు సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడైన విష్ణువు లోపల వీళ్ళందరూ భిన్న భిన్నంగా ఉన్నారంటే ఆయన యొక్క ఉదరణంలో ఉన్నారు ఈ జీవులందరూ ఆయన యొక్క ఆయన పొట్టలో వీళ్ళు ఉన్నారంటే ఆయనకి నేను చెప్పలేనండి అది కోయిబుత్తూరులో స్వామీజీ చెప్తుంటే విధాలు మొత్తం హాల్లో రెండు వందలు పడుతుంటారు వాళ్ళందరూ పగలబడి లేదా ఆయన ఏదేదో చెప్పుకుంటూ పోతారు ఎందుకంటే వాళ్ళు ఊహ ఆయన చెప్తారు కూడా అలా మీరు ఇంకా ఊహించుకుంటూ పోండి ఎక్కడా బ్రేక్స్ వేయొద్దు అలా ఊహించండి మీకు ఎంతవరకు చేతరం అవుతుందో అంతవరకు ఊహించండి ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు ఆయన పొట్టలో వీళ్ళు సెపరేట్ గా ఉంటారు వీడికి సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి పరమాత్మ ఆనంద స్వరూపుడుగా ఉంటాడు కానీ వీళ్ళందరూ లోపల ఉండి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు అంటే వీళ్ళు కదులుతూ ఉంటారు ఓ చోట ఇంకో చోటకి పోతూ ఉంటారు అప్పుడు ఆయనకి కడుపులో నొప్పిలాగా అవుతుందా అవదా అంటే ఇంకా మీరు ఊహించవచ్చు ఇంకా ఏమేమో ఊహ చేయడానికి అవకాశం ఉంది ఆయన అదారు ఆయన ఏదైనా ఫ్యామిలీ టీవీస్ అంటే ఇలాగేదో చెప్తారు మొత్తానికి ఇక్కడ చూడండి అట్టి స్థితిలో పరమాత్మ అవ్రణుడు వ్రణము లేనివాడు అనే శృతి వాక్యమునకు మీరు తర్వాత తన అవయవమైన విజ్ఞానమయ జీవుడు సంసారములో తిరుగాడుతుండగా వీడు సంసారంలో తిరిగేస్తూ ఉంటాడు వీడు స్వఖాలను వీడు పరమాత్మకే అవయవము ఏమండి తిరుగాడుతుండగా పరమాత్మ లేని స్థానము లేదు కనుక ఆయన అంతటా ఉన్నాడు ఒక అవయవము ఒక చోట నుండి తొలగిపోయి మరీ ఒక చోట జమాగుట వలన అంటే విద్యాత్మ భూలోకం పోయి స్వర్గానికి వెళ్ళాడు అంటే ఏమైనట్టు పరమాత్మ యొక్క ఒక అవయవము ఒక చోట నుంచి పోయి ఇంకో చోట అది జమై పరమాత్మకు గుండె నొప్పి వంటి పేద సంప్రాప్తమగును అని హృదయశూలము హృదయశూలం అంటే హార్ట్ అటాక్ వచ్చినట్టుగాను లేకపోతే హార్ట్ ఏదో బీటింగ్ ఏదో తేడా వచ్చింది ఇంకా హార్ట్ అంటే లక్ష రకాలు ఉంటాయి సమస్యలు ఏవో ఇవేవో సమస్యలు ఉంటాయి ఆ హార్ట్ జోన్కి వెళ్లకుండా మన బతుకు మనం బతికేయాలి కానీ దాన్ని పరిశీలించడం ప్రారంభిస్తే అది అనేక సమస్యలను లేవనెత్తుతుంది హాటిదోల్కి వెళ్ళకూడదు ఓ మహాత్ముండేవారు ఉత్తరకాశీలో ఆయన నేను ఆయన్ని చూశాను సో ఆయన ఓ డాక్టర్ వచ్చాడు ఉత్తరకాశీ వస్తారు కదా అతను భక్తులు ఓ కార్డియాలజిస్ట్ వచ్చాడు ఉత్తరకాశీ వచ్చి ఆ మహాత్ముడిని పరీక్ష చేశాడు ఆయనేం పరీక్ష చేయమని అడగలేదు ఇదే పరీక్ష చేస్తాను మహాత్మాదే ప్రేమగా పరీక్ష చేశాడు సరే చేస్తానంటుంటే కాదని ఎందుకని ఆయన పరీక్ష చేసి మీ హార్ట్ ఇరవై శాతమే పనిచేస్తుంది వన్ ఫిఫ్టీ పనిచేస్తుంది ఇంకా మిగతా హార్ట్ ఏం పనిచేయటం లేదా వాళ్ళ పడున్నది అంటే నేను బాగానే ఉన్నాను మీరు చింత చేయకండి అని చెప్పాడు కాదు మీరు ఉత్తరకాశీలో కూర్చుంటే ఇక్కడ వైద్యం లేదు ఆ రోజుల్లో వైద్యం ఉంది కదా ఇప్పుడు ఏదో కొంచెం వచ్చాయనుకోండి మీరు కనుక కొంచెం ఓపిక చేసుకుని హృషికేశ్ వస్తే ఇక్కడ రామ్ యోగి రామ్ అని ఆయన ఒక ఆయన హాస్పిటల్ కట్టాడు హృషికేశ్లో ఈ సన్యాసుల కోసమే కట్టాడు సో ఆ హాస్పిటల్లో జాయిన్ అయితే మీ హార్ట్కి ఏదో కొంచెం ఈ స్టెంట్లు ఇవే ఇవి వేసి మేము దాన్ని ఏదో కొంచెం సపోర్ట్ సిస్టమ్ పెడతాము అని ఆయన చెప్పాడు చూద్దరులే అన్నారు వెళ్ళలేదు ఈ హార్ట్ సమస్య ఇప్పుడు కొత్తగా నాగే దాని గురించి ఆయన పట్టించుకోకుండా జీవించేస్తారు ఎదో జీవించాలని జీవిస్తారు ఎవడైనా అంటే స్టెంట్ వేసినా పరిస్థితి మారదు అలాగే తెలుస్తుంది అందుచేత దాని గురించి పెద్ద పట్టించుకోవడం అని అవసరం ఎనివే అది ప్రాక్టికల్గా ఉండాలి నేను ఏదో ధోరణిలో చెప్పాను హృదయ సూలము అంటే నొప్పి సూలము అంటే నొప్పి హృదయ పీడ అంటే గుండె నొప్పి అంత అలాగా ఈ దేవుడికి వీళ్ళందరూ ఇటు నుంచి అటు అటు ఇటు సంచారం చేస్తున్నాం చోట చిల్లు చోట ఉబ్బడం ఇదంతా ఏమండి ఆ దేవుడికి కూడా హార్ట్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది పూర్వపక్షం అగ్ని విస్ఫులింగా దృష్టాంత శృతే నా దోష ఇది చేపక్షం ఏంటంటే ఏమంటే మేము చెప్పినవి కాదు ఇవన్నీ నేను శృతి చెప్పింది శృతి ఏమని చెప్పింది అగ్ని విస్ఫులింగ దృష్టాంతం చెప్పింది పెద్ద బాన్ ఫైర్ మొండుతోంటే అది మొండకల్లో ఉంది పెద్ద బార్న్ఫైర్ భోగి మంటలాగా వేస్తే ఆ మహాగ్ని నుండి చిన్న చిన్న రంగల పైకి వస్తాయి అదేవిధంగా ఆ పరమాత్మ నుండి జీవులు అందరూ వచ్చారు అని శృతి చెప్తోంది శృతి చెప్తుంటే అది స్వీకరించాలి కానీ నువ్వు జీవుడు వేరే ఎలా ఎలా ఉంటాడు ఉంటే గుండె నొప్పి రాదా ఇలా మాట్లాడితే ఇలాగా శృతి చెప్తోంది కదా అని కోరపక్షం దీనికి ఆయన ఇచ్చిన సిద్ధాంతం ఎంత బాగుంటుందంటే అంటే మనం ఎంత తేలిగ్గా మనం మిస్టేక్ చేస్తామని అనేదానికి ఆయన బాగా చెప్తారు ఆయన ఏమంటారంటే అది చెప్తే కనువిప్పైపోతుంది అలా ఉంటుంది ఆయన ఏమంటారంటే మహాగ్ని నుండి నిప్పురమ్మలు వచ్చినట్లుగా అనే దృష్టాంతం ఈ దృష్టాంతము జీవులు ఈశ్వరుడి కంటే భిన్నములని నిరూపించుట కొరకు పెట్టింది కాదయా జీవులు ఈశ్వరుడి కంటే భిన్నంగా లేరని చెప్పడం కోసం పెట్టిన కష్టా అన్నారు ఈ నదులన్నీ సముద్రం నుంచి వచ్చాయి అని చెప్పారనుకోండి అంటే దాని అభిప్రాయం ఏంటి ఈ నదులన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నాయని చెప్పడం కోసం చెప్పారా లేక నదులు సముద్రం కంటే భిన్నంగా లేవని చెప్పడం కోసం చెప్పారా ఇప్పుడు ఇరవై రెండు స్టేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా భారతదేశంలో భాగములే అని చెప్పారు అన్న వాక్యం ఉంది దానికి అర్థం ఏంటి దాని అర్థం ఏకత్వమా అనేకత్వమా ఏకత్వం అనేకత్వం కాదు అనేకత్వాన్ని ప్రస్తావించి అనేకత్వం కనబడుతూ ఉంటుంది కనబడే అనేకత్వాన్ని ప్రస్తావించి అంటే అనువాదము చేసే అందరికీ తెలిసే అనేకత్వాన్ని ఇంకోసారి మళ్ళీ రీస్టేట్ చేసి దానిని పక్కన పెట్టి ఏకత్వాన్ని బోధించడం కోసం వచ్చింది ఆ వాక్యం అదే ఆ వాక్యం యొక్క లక్షణం వాక్య స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అలాగే ఈ జీవులందరూ వేరువేరు ఉన్నారు కదా అన్నప్పుడు ఇప్పుడు మనం దృష్టాంతం చెప్తాం ఈ ఫ్యాన్లు వేరుగా ఉన్నాయి దీపాలు వేరుగా ఉన్నాయి వాటిల్లో ఒకే ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది అని నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను ఆ దృష్టాంతం యొక్క అభిప్రాయము అనేకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయటమా ఏకత్వాన్ని స్థాపించటమా ఏకత్వాన్ని స్థాపించటం ఆ దృష్టాంతం యొక్క ప్రయోజనం అది ఈ అగ్ని విస్ఫులింగ దృష్టాంతం కూడా ఏకత్వ నిరూపడం కోసం ఏక చెప్పడానికి దృష్టాంతం అక్కర్లా ఎందుకంటే మనం అనేకంగా భాషిస్తూనే ఉన్నాం ఇలా అనేకంగా భాషిస్తున్నప్పటికీ ఏకత్వమే సత్యము అయితే అప్పుడు దృష్టాంతం అవసరం అప్పుడు ఈ నిప్పు రొవ దృష్టాంతం చెప్పి చూడు నిప్పు రొవలు అనేకంగా భాషిస్తున్నాయా అవును కానీ భిన్నంగా లేవు అవి ఆ చిన్న చిన్న బొగ్గు ముక్కలు విడివిడిగా ఉన్నాయి తప్ప వాటి ఎందు ప్రకాశించే నిప్పు భిన్నంగా ఉండదు ఉపాధిని భిన్నంగా ఉన్నట్టు భాషిస్తుంది నిప్పు ఆ బొగ్గు ముక్క వేరు చెక్కపేడు వేరే ఉంటుంది అది మండుతో ఉంటుంది దాని నుంచి రవ్వ వస్తుంది రవ్వ వస్తుందంటే అర్థం ఏంటి చెక్కపేడు పగిలి ఒక చిన్న కట్టే ముక్క అసలు ఆ నిప్పు ఉన్న కట్టె ముక్క పైకి వచ్చిందన్న అది రవ్వ అది చిన్నది కాబట్టి రవ్వలా కనపడింది ఆ చెక్కపేడు పెద్దది కాబట్టి పెద్ద మంటలా కనపడింది వాస్తవంలో ఈ చిన్న పెద్ద అన్నది అగ్ని కాదు అగ్ని చిన్నా కాదు పెద్ద కాదు అంతటా ఉన్నది చిన్నగా అవుతుందా పెద్ద అవుతుందా ఇది కాదు అది కాదు అగ్ని వ్యాపకం ఈ కట్టెపేడు కట్టె పొ కట్టే తర్వాత ఈ రవ్వ ఇది పెద్దది ఇది చిన్నది పెద్ద దాంట్లో పెద్దదిగా చిన్న దాంట్లో చిన్నదిగా కనపడుతోంది భిన్నంగా కనపడుతోంది కానీ అగ్ని ఒక్కటే అందుకోసం చెప్పారు అది అంతేకాదు భేదాల్ని నిరూపించడం కోసం చెప్పలేదు చూడండి వాక్యాల్ని ఎంత తేలికగా తప్పుదారిని పెట్టేసేయొచ్చు అన్నదానికి ఇదే దృష్టాంత శృతే జ్ఞాపకత్వా ఈ సిద్ధాంతాలన్నీ చాలా లోతైన సిద్ధాంతాలు అంటే కాంటెంపరీ రెలిజియస్ థింకింగ్లో ఫిట్ కాదు ఈ ఈ కాంటెంపరీ రెలిజియస్ థింకింగ్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి సిద్ధాంతాలు శృతి జ్ఞాపకమే కానీ కారకము కాదు అంటారు శృతి తెలుపుడు చేసేదే తప్ప చేయించేది తెలుపుడు చేస్తుంది మన చేత పనిని చేయించదు దీని మీద అసలు వేదాంతులకు మీమాంస పూర్వమీమాంసములకు పెద్ద భేదం వాళ్ళు ఏమంటారంటే శాస్త్రం కారకం అంటారు తెలుపుడు చేసి చేపిస్తుంది జ్ఞాపకము తర్వాత కారకము తెలుపుడు చేసి చేపిస్తుంది చేయిస్తుంది మన చేత చేపిస్తుంది కారకత్వం కరోతి కారయతి అది కర్తాకర్మ కారకమని కాదు తర్వాతి కారయతి శాస్త్ర ఇప్పుడు మీరు యజ్ఞం చేశారనుకోండి యజ్ఞం మీరు ఎందుకు చేశారు ఎవరు చేయించారు మీ చేతి యజ్ఞము శాస్త్రము చేయించింది మీరు చేశారు శాస్త్రము చేయించింది చేయుటను ఆర్థిక భావన అంటారు చేయించుటకు శాబ్ది భావన అని పేరు ఇదంతా మీమాంసకుల యొక్క ప్రక్రియ శాస్త్రం చేస్తుంది వీడు చేస్తాడు శంకర్లు అంటారు శాస్త్రం ఎన్నడూ చేయించు శాస్త్రం ఎప్పుడైనా మీ చేత చేపట్టుకుని పని చేయిస్తుందా ఇప్పుడు ఈ పని మనిషి సరిగ్గా అనుకోండి యజమానుడి కోపం వచ్చి వాడు చేపట్టుకుని ఈడ్చుకు వెళ్ళి తుడిపి అతడు అని చేపట్టుకుని వాడి చేత తుడిపిస్తాడు మీరు పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే చేపట్టుకుని బరబరాలు అక్కెళ్ళి వెళ్ళు స్కూల్లో ప్రవేశించు స్కూల్లో అని వాడి చేత స్కూల్లో ప్రవేశపెడతారు అలా చేస్తుందా శాస్త్రం అలా ఎన్నో శాస్త్రం చెప్తుంది జ్ఞాపకమే తెలుపుడు చేస్తుంది చేయించు మరి వీడు శాస్త్రం చెప్పబట్టే చేశాడు కదా వీడు శాస్త్రం చెప్పబట్టి చేయలేదు వాడు వాడుకుండే రాగద్వషాలు చేతి చేశాడు శాస్త్రం ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుందని చెప్పింది ఆ స్వర్గం మీద వాడికి రాగం ఉంది అందుకోసం చేశాడు వాడికుండే రాగద్వేషాల చేత ప్రేరితనే చేశాడు తప్ప శాస్త్రం చేపట్టుకుని చేయించడు శాస్త్రము జ్ఞాపకమే కానీ కారకము కాదు ఇది పెద్ద ప్రతిపాదనము చాలా మౌలికమైన భేదము మీమాంసకులకు వేదాంతులకు కొంతమంది ఏమంటారంటే శాస్త్రం వచనాత్ ప్రవృత్తి వచనాన్ని వృత్తి అంటారు శాస్త్రం చెప్తే చేస్తాం చెప్పకపోతే మానేస్తాం అది శాస్త్రాన్ని వీళ్ళని చేపట్టుకు చేయించినట్టుగా మాట్లాడతారు అది తెలియని అది అది తెలివైన మాట కాదు అది సంగ్రహవాక్యం నలి వివరణ న శాస్త్రం పదార్థాన్ని అన్యథాత్తు ప్రవృత్తం ఇప్పుడు తర్వాత శాస్త్రము ఉన్న స్థితిని వివరించి చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ఉన్న స్థితిలో మార్పులు చేర్పులు తీసుకురావడం శాస్త్రం యొక్క పని కాదు ఇప్పుడు భేదమా అభేదమా వస్తుస్థితి ఎట్లున్నది యథార్థ స్థితి ఎట్లున్నది ఆ స్థితిని ప్రకాశింపజేస్తుంది శాస్త్రం భేదమైతే భేదమని అభేదమైతే అభేదమని ప్రకాశింపజేస్తుంది అలా కాకుండా భేదము సత్యమై నాకు అభేదం నచ్చింది కాబట్టి శాస్త్రం భేదాన్ని అభేదం కింద మార్చేస్తుందా మార్చదు ఒకవేళ అభేదము సత్యమై నాకు అభేదం ఇష్టం కాదు భేదమే నాకు నచ్చుబాటు అవుతుంది అంటే శాస్త్రం వచ్చి అభేదాన్ని భేదం కింద మారుస్తుందా శాస్త్రము దేవిని మార్చదు ఇప్పుడు చీకటిలో పదార్థాలన్నీ ఉంటాయి గదిలో కలుపు తీస్తారు అయితే కర్పెంతీస్తారు సూర్యుడు లోపల ప్రకా ప్రవేశిస్తారు కాంతి రూపంగా ఆ కాంతి మీతో గదిలో ఉండే పదార్థాలని సర్దదు చక్కగా వాటిని సర్దుబాటు చేయదు లేని పదార్థాలను తీసుకురాదు ఉన్న పదార్థాలను తీసుకుపోదు ఏది ఉంటే దాన్ని ప్రకాశింపజేస్తుంది శాస్త్రం అంత చేస్తుంది ఆయన వివరిస్తారు సో శాస్త్రం పదార్థాన్ని అన్యథాకర్తం న ప్రవర్తం ప్రవృత్తం పదార్థములను అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేత నిశ్చితమైన పదార్థములు ఎలా ఉన్నాయో వాటిని ఆ విధంగా తెలుపుడు శాస్త్రం ప్రవర్తిల్లుతుంది తప్ప ప్రత్యక్షాది ప్రమాణముల నిరూపితమైన దానికి విరుద్ధంగా పదార్థాలను మార్పు అనేది శాస్త్రము యొక్క పద్ధతి కాదు ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నాకేవేవో గుర్తుకు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటాం ఇప్పుడు లోకంలో ఈ బేసిక్ ట్రూత్కి వైలేట్ చేస్తూ ఎవళ్ళెవళ్ళో ఏదో మాట్లాడుతూ ఒక ఆయన ఉన్నారు ఆయన మీరు ప్రశ్న అడిగితే చెప్తారు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేస్తారు ఇప్పుడు తండ్రికి కొడుక్కి పడటం తండ్రి వెళ్ళి మా కొడుకు చెప్పిన మాట వినడం ఏమండి అంటే దానికి ప్రశ్న దానికి మీరు పరిష్కారం ఏంటంటే సమాధానం చెప్పేస్తారు కానీ ఆ సమాధానం ఎలా చెప్తారు అమ్మ పలుకుతుంది ఆయన దేవి ఉపాసకుడు ఆ దేవి ఆయన చెవిలో చెప్తుంది చెప్పినప్పుడే చెప్తారు లేకపోతే చెప్పరు అమ్మ చెప్పకపోతే చెప్పరు అమ్మ చెప్తేనే చెప్తారు ఒకరోజు ఇరవై మంది ప్రశ్నలు పట్టుకుని వచ్చారనుకోండి ఆవేళ అమ్మ ఐదు ప్రశ్నలకే సమాధానం చెప్పింది మీద పదిహేను ప్రశ్నలకి సమాధానం ఉండదు ఆయన అలా మౌనంగా ఉండిపోతా ప్రశ్న వింటారు అంతా వింటారు మంచిది ఉండండి ఉంటారు ఆయన అలా మౌనంగా ఉండిపోతారు మౌనంగా ఉండిపోయి రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ఆ ప్రశ్న వాడు సమాధానం వస్తుందేమో ఎదురు కదా వాడి కేసు ఒకసారి చూసి చూపు తిప్పేసి ఇంకోహండి మీ ప్రశ్న ఏమిటని అడుగుతాడు అంటే అమ్మ చెప్పలేదనమాట చెప్తే అమ్మ చెప్పింది చెప్పాడు చెప్పకపోతే అమ్మ చెప్పలేదు అంతా అమ్మది సో ఆ రకంగా శాస్త్రము అక్కడ ఉన్న పరిస్థితుల్ని మార్చేసి ఉన్నదాన్ని ఒక రకంలో దాన్ని ఇంకో రకంగా మార్చి అలా ఏమీ చేయదు శాస్త్రం ఇటువంటి అదేదో మహిమ వల్ల అక్కడున్న ఫోటో నుంచి బూడిది వచ్చి ఏదో చపాతి వచ్చింది అక్కడ లేని చపాతీ వచ్చేసింది అలాగేమీ ఉండదండి అంతా అదంతా కూడా అలా ఉండదు నిశ్చితమైనటువంటి పదార్థ స్వరూపాన్ని శాస్త్రము మార్చదు శాస్త్రం అంటే వేదము మార్చివేయదు అది అన్నిటికీ జరగదు మరి ఇంక శాస్త్రం ఏం చేస్తుందండి ఏది మార్పు లేకుండగా మరి చేసి ఘనకార్యం ఏంటి శాస్త్రము కింతరిహి అది ఇంకేం చేస్తుంది శాస్త్రం మరి ఏ మార్పు చేయదని మీరంటే శాస్త్రం ఇంకేం చేస్తుంది యథాభూతానా అజ్ఞాతాం జ్ఞాపనే అంటే ప్రవృత్వం అని యాడ్ చేసుకోవాలి మనకి తెలియని తత్వములు యథాభూ ఎలా ఉన్నాయో వాటి గురించి మాకు తెలియదు మనకి తెలియదు ఉన్నాయి ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి వాటి గురించి మనకి తెలియదు తెలియని వాటిని తెలుపుడు శాస్త్రము ముందుకు తప్ప ఉన్నవాటిని మార్పులు చేర్పులు చేయటానికి ప్రత్యక్షాది ప్రమాణములకు విరుద్ధంగా చేయటానికి శాస్త్రము ఎన్నిటికీ ముందుకు వచ్చుటలేదు నేను ఉనికి తెలుగులో ఎలా నశామా వేదము బోధించేది మాత్రమే వేదము ప్రత్యక్షాది ప్రమాణముల నిశ్చితమైన పదార్థములను ఆ నిశ్చయమునకు విరుద్ధముగా బోధించుటకు పూనుకోనదు మరి దేనిని బోధించును మనకు తెలియని వాటి గురించి ఉన్నది ఉన్నట్లుగా బోధించుట కొరకు మాత్రమే వేదము ముందుకు వచ్చుతున్నది బాగానే రాశాం బాగానే వర్క్ అవుతుంది దాని మీద ప్రశ్న కించాత అని అడుగుతున్నాడు ఒకటి ప్రశ్న అడుగుతున్నాడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దానివల్ల ఏం ఊడిపడిందండి ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడికి హృదయంలో దుఃఖం ఉంది ఆ దుఃఖం ఉందని చెప్పేసేసి ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు మహాత్ముడి దగ్గరికి వెళ్తే ఆ మహాత్ముడు నీ హృదయంలో దుఃఖము కలదు దుఃఖం అనుకో హేతు అజ్ఞానము కూడా నీ హృదయంలో ఉంది ఆ జ్ఞానం ఉండబట్టి దుఃఖము ఉన్నది అని చెప్పాడు అనుకోండి ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పాను అని చెప్పాడు అనుకోండి జ్ఞానవల్ల ఏమొస్తుంది జ్ఞానవల్ల ఏం జరుగుతుంది ప్రశ్న చూసారా ఆ ప్రశ్న ఎలా ఉన్నారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎందుకండి ఇంక మాకెందుకు వేదం ఉన్నదా లేదో మాటలు చెప్పులు చలవలు పొలంలో చేసి మాకు అనుకూలంగా చేసి మా కోరికలు తీరిస్తే ఉపయోగపడుతుంది కానీ ఉన్నది ఉన్నట్లుగా ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానా అని అడిగారనుకోండి మీరు కష్టపడి చదివి సబ్జెక్ట్స్ అన్నీ బాగా తెలుసుకుని ఉన్నట్లయితే ఆ రోజును చక్కగా పరీక్ష రాసినట్లయితే ఫస్ట్ క్లాస్లో పేసవుతారు సరిగ్గా చదవకపోతే పేస్తారు ఎందుకంటే అలాంటి శాస్త్రం వల్ల ఎందుకు పరితిరాని శాస్త్రమే ఇది అని వాడి అభిప్రాయం కింఛాత దానివల్ల ఏమో ఉద్ధరించినట్టు అని వాడి అభిప్రాయం ఓకే దాని మీద శంకర్ని యద్భవతి చూడు విను కంగారు విను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే ఏమి ఒరుగుతుంది మనకి ఏమి ఒరుగుతుంది అని కదా నువ్వు అడిగావు నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను ఏమి ఒరిగిపోతుందో నీకు నేను చెప్తాను విను యథాభూత మూర్త మూర్తాది పదార్థ ధర్మా లోకే ప్రసిద్ధా తద్దృష్టాంతోపాదానేనా తదవిరోధ్యేవా వస్తంతరం జ్ఞాపతు జ్ఞాపతు ప్రవృత్తం శాస్త్రం నౌకిక వస్తు జ్ఞాపనాయకి దృష్టాంతముపాదత్తే ఎప్పుడూ కూడా లౌకికమైన దృష్టాంతాన్ని చూపించి లౌకిక విరుద్ధమైనటువంటి సత్యాన్ని బోధించడానికి శాస్త్రము ఎన్నడూ ముందుకు రాదు అంటున్నట్టు నేను మొన్న ఇలాంటి విద్రూరము అంటే విరోధం నేను చూశాను ఒక ఆయన ఏమని చెప్తున్నారంటే ఆయన ఆయన చెప్తున్నది ఆయనకే తెలియలేదు టీవీలో చెప్పేస్తూ ఉంటారు టీవీలో చెప్పేయచ్చు ఎందుకంటే వాడ ఫోటోగ్రాఫర్ ఉంటాడు వాడితో పాటు నలుగురు వీళ్ళు వస్తారు ల్యాంపు పట్టుకునే వాళ్ళు కెమెరా మ్యాన్ను ప్రోగ్రామ్ డైరెక్టర్ ఒకడు వస్తాడు ల్యాంపు పీపులు ఇద్దరు ముగ్గురు వస్తారు కెమెరా మ్యాన్ ఒకడు వస్తాడు మేకప్ మ్యాన్ ఒకడు వస్తాడు వీళ్ళు వస్తారు ఐదుగురు వస్తారు వీళ్ళు వ్యాన్ వేసుకొస్తారు సామానంతా పెట్టిన బిలబిలబిల్లు ఆడుతూ వచ్చేస్తారు అక్కడ మీరు తాగడం కోసం పెట్టుకుని నీళ్ళు అన్నీ తాగేస్తారు మీరు ఏదైనా కాఫీ పౌడరు టీ పౌడరు ఉంటే కాఫీల కింద మార్చేసుకుని అవన్నీ తాగిస్తారు ఎక్కడ చెంబులు గ్లాసులు ఎక్కడ ఒకడ పారేస్తారు అంత దుమ్ము ధూళి చేసేసి అరగంట ప్రోగ్రాము రికార్డు చేసుకుని అవతలకి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళు చేసే మనది కావండి మీరు పాఠం చెప్పడానికి పాఠం చెప్పాలి భగవద్గీత ఏదో ఉపనిషత్తు చెప్పాలి మీరు ఏం చెప్పినా వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళు మీరు ఏం చెప్తున్నారో వెనక కూడా వెనక పైకి చూడకూడదు కిందకి చూడకూడదు అలా పొడుపుతో చూస్తూ ఉండ పైకి చూసి కొంచెం పైకి నేనేదో ఆలోచి చెప్తూ ఆలోచించి అలా పైకి చూశాను అనుకోండి అలవాటు ప్రకారం వెంటనే అని వాడు వేరు బుక్కు చూపిస్తారు పుస్తకం కోసం కిందకు చూస్తే పైకి అనుకోండి ఇటు పుస్తకం చూడకూడదు అటు ఏది ఆలోచనా ధోరణి ఉండకూడదు అలా ఒక మెషిన్లా చెప్పుకుంటూ పోవాలి మీరు ఏం చెప్పినా వాడికి పర్వాలేదు మీరు ఏం చెప్తే అది రికార్డ్ చేసి కొట్టుకుపోతారు వీడి ప్రోగ్రామ్ డైరెక్టర్ మీద బాస్ ఒకడు ఉంటాడు వాడికి వీడి గంట మూర్ఖుడు వాడు వాడికి అసలు ఏమీ తెలియదు కాబట్టి వీడు ఏది పట్టుకెళ్తే అది ప్రచారం చేస్తారు అది వాళ్ళు ఎడిట్ చేసేసి కాంట్రవర్సీ రానంత వరకు ఎడిట్ చేసేసి దానికి కమర్షియల్స్ దొరికినట్లయితే ఆ కమర్షియల్స్ మధ్యలో పెట్టేసి వాళ్ళు ప్రసారం చేసేస్తారు అక్కడ పండితుడు అన్నవాడు అసలు ఆ దరిదాపులో ఎవడూ ఉండడు ఈ ప్రోగ్రాము ఇంకా ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒక ఆయన ఓ మాట లేవతీశాడు ఏమైనా లేవతీశాడంటే ఇప్పుడు ఒకడికి సూర్యగ్రహము సూర్యుడు గ్రహం అవుతుంది ఇప్పుడు థియలాజికల్ ఎస్ట్రాలజీలో సూర్యుడు గ్రహం ఈ సూర్యగ్రహము ఒకడికి ఫేవరబుల్గా ఉంది ఇంకొకటికి అన్ఫేవరబుల్గా ఉంది వీళ్ళిద్దరూ వెళ్ళి ఎండలో నిలబడ్డారు తేడా ఏమైనా ఉంటుందా అని అడిగాడు అడిగితే నేను అనుకున్నాను అమౌంట్ మంచి మంచి గట్టి లోతైన పాయింట్లు ఏవో తీశాడే అని నేను ఏదో పుస్తకం చూద్దాం అనుకున్నవాడు అలా దూసుకుపోయి నెక్స్ట్ ఏం చెప్తాడా అని నేను చూస్తున్నా నెక్స్ట్ ఆ మంచి పాయింట్ ఒకటి ఏవో తీసాడు కదా ఇప్పుడు సూర్యుడు అనుకూలంగా ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ ఉన్నాయి వేళ సూర్యుడు గ్రహం అనుకూలంగా ఉన్నవాడికి ఎండలోకి వెళ్ళినా వాడికి ఇబ్బంది కలగకపోవడం సూర్యగ్రహం ప్రతికూలంగా ఉన్నవాడికి మామూలుగా అందరికీ కలిగే ఇబ్బంది కంటే ఎక్కువ కలగాలి ఎండలోకి వెళ్తే అలా అవట్లేదు అందరికీ ఈక్వల్గానే ఉంటుంది సూర్యుని యొక్క ఎఫెక్టు గ్రహ సానుకూల్యం ఉన్న వాళ్ళకి ప్రాతికూల్యం ఉన్న వాళ్ళకి తేడా పట్టలేదు అని లేవనెచ్చాడు పాయింట్ అప్పు ఏదో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏవనెచ్చాడే అనుకున్నాను నేను అనే అప్పుడు అంటాడు మీరు చూడాల్సింది సూర్యగ్రహం కాదు గ్రహములు వాటి యొక్క గమనము అది కాదు మీరు చూడాల్సింది ఈ గమనం కనుక అమ్మవారు ఉంది ఆ అమ్మవారి యొక్క అనుమతి ఉండాలి అంటాడు ఓర్నీ అసలు ఏమైనా అలాగ పెట్టేవా అని నేను అనుకున్నాను ఏమిటి అమ్మవారు అంటే వదిలి మీన్ బై ఆ అమ్మవారు నాకు చెవులో చెప్తుందంట కాబట్టి గ్రహాల గురించి నువ్వు వదిలి కాకు అమ్మవారు చెప్తుంది అమ్మవారు గ్రహాల కంటే పైన గ్రహాలు నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా తేడా ఏమీ పడదు అన్నది లౌకిక దృష్టాంతం చెప్పి ఆ లౌకిక దృష్టాంతంతో మళ్ళీ ఇంకోటి సాధించబోదుకుంటాడు ఏమిటిది లౌకిక దృష్టాంతం విరుద్ధమైనది సాధించడానికి ప్రయత్నం చేస్తాడు అలా చేయకూడదు తప్పది చూడండి ఆయన ఏ ధోరణిలో మాట్లాడుతున్నారు తెలుగులో ఎం రసము చూడము దీని వినుము సాకార నిరాకారములు స్థూల సూక్ష్మములు పదార్థముల యొక్క ధర్మములు ఎటువంటివో లోకములో ప్రసిద్ధములే పదార్థం ఇప్పుడు ధర్మశబ్దానికి పదార్థము అని ఒక అర్థమున్నది పదార్థము యొక్క ధర్మము అని ఇంకో అర్థం ఇప్పుడు బంగారం ఉందనుకోండి అది మెటల్ నేచర్ దాని ధర్మము అని మీరు చెప్పచ్చు మెటల్ మెటల్నెస్ మెటాలి మెటల్ క్వాలిటీ దాని యొక్క ధర్మము అని చెప్పొచ్చు లేదా అదే మెటల్ అని చెప్పొచ్చు ధర్మాలు అలాగే ఉంటాయి వేడి అగ్ని యొక్క ధర్మము అని చెప్పొచ్చు లేదా అగ్నియే వేడి వేడియే అగ్ని అని చెప్పొచ్చు కాబట్టి ఇలా చెప్పినా అలా చెప్పినా ఉంటాయి ఇది ప్రసిద్ధము వేదము వాటిని దృష్టాంతములుగా స్వీకరించి అంటే ఆ పదార్థాలను దృష్టాంతాలుగా స్వీకరిస్తున్నప్పుడు భోగి మంటనే దృష్టాంతంగా స్వీకరించి ఆ లోక ప్రసిద్ధములకు పదార్థ ధర్మములకు విరోధము లేకుండగానే మరి వస్తువును గురించి బోధించుటకు పూనుకొను ఈ నిప్పురవ్వలు నిప్పు దృష్టాంతాన్ని తీసుకుని అక్కడ ఉన్న దానిని బేసిస్గా చేసుకుని ఇంకొక తత్వాన్ని బోధించటానికి వేదం ప్రయత్నం చేస్తుంది అంతేగాని లోకప్రసిద్ధమైన దృష్టాంతమును ఉపన్యసించి శాస్త్రము లోకప్రసిద్ధములైన వస్తువుల ధర్మములకు విరుద్ధములైన విషయములను బోధించుటకు పూనుకొనదు అలా నడు బోధించటానికి పూనుకో ఒకటో అట్టి విరుద్ధముకు దృష్టాంతమును శాస్త్రము ఉపన్యసించినను అది దార్ష్టాంతికము అంటే నిరూపించదలుచుకున్న విషయ వస్తువు నాకు అన్వయించదు కనుక వ్యర్థమును దృష్టాంతం వ్యర్థమైపోతుంది ఎందుకంటే దార్ష్టాంతికానికి విరుద్ధమైన దృష్టాంతాన్ని శాస్త్రం ఉపన్యసించిందనుకోండి అప్పుడు దాన్ని దార్ష్టాంతకాన్ని అన్వయించడం కుదరదు కనుక వ్యర్థమై కూర్చుంటుంది అగ్ని చల్లగానుండును సూర్యుడు తపించడు తప్పించడం అంటే వేడిగా ఉండడమే ఉక్క కలిగించడు అని అర్థం తప తప్పించుటంటే ఒక్కను కలిగించుట అంటూ వందలాది దృష్టాంతములచేనైన నిరూపించట శక్యము కాదు ఎందుకంటే అగ్ని మొదలైన పదార్థములు ప్రత్యక్షము మొదలైన ఇతర ప్రమాణములచే వేడిగా నుండును అని ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తూనే ఉండును అంటే మీకు కంటితో చూసి చెవితో విని చేత్తో ముట్టుకుని ఏది మీకు తెలుస్తూ ఉంటుందో దానికి విరుద్ధంగా దానిని కాదని త్రోసిపుచ్చేటువంటి మాట శాస్త్రం చెప్పదు కాబట్టి శా ఈ లోక ప్రత్యక్షాది ప్రమాణములకు విరుద్ధంగా ఉండేటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో వీటిని త్రోసిపుచ్చి ఎవో విడూరములైనవి ఎవో ఉన్నాయి అని అల్లా అన్హుడు శాస్త్రం చెప్పదు ఇప్పుడు త్రివేణి సంగమం ఉన్నప్పుడు ఆ అడుగును ప్రవహిస్తుంది అంటారు అడుగును ఎక్కడ ప్రవహిస్తుంది అంటే అది దాన్ని మళ్ళీ ఇసోటరిక్గా చెప్తారు ఇసోటరిక్ అంటే ఏమిటి అదొక రహస్యం అన్నట్టుగా చెప్తారు ఇటు గంగ వస్తుంది ఇటు యమున వచ్చింది అడుగు నుంచి సరస్వతి వస్తుంది అని చెప్తారు అడుగు నుంచి సరస్వతి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది కాదు మన కంటికి కనపడదు అక్కడ ఉంది అంటారు మనకంట అక్కడ ఏమైందంటే ఒకప్పుడు సరస్వతి వచ్చేది కానీ ఆ సరస్వతి ఎండిపోయింది ఇప్పుడు ఇప్పుడు రావడం ఎండిపోయింది అంటే అర్థం ఏమిటి అంతర్వాహిని అయిపోయింది ఇంక భూమిలో కలిసిపోయింది భూగర్భంలో కలిసిపోయింది అంతే కదా ఎండిపోవడం అంటే భూగర్భంలో కలిసిపోయింది అది దాని అభిప్రాయం అంతేగాని అడుగు నుంచి అలా జలజలంజల్లా వచ్చి ఇక్కడ కలిసిపోయింది అని అలాగా లేని ఉన్నట్టుగా చూపించి ప్రయత్నం చేయకూడదు చేస్తే అది ధర్మానికి అది శోభ అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ముఖ్యంగా అయ్యప్ప జ్యోతి విషయంలో ఈ ఈ తప్పు అందరికీ తెలుసున్న తప్పు అయ్యప్ప జ్యోతి అన్నది అది ఒక మహిమ అన్నట్టుగా ప్రతిపాదించే ప్రయత్నం చేయటము అది మహిమ కాకపోవటము దానివల్ల అందరూ తలదించుకునే పరిస్థితి నిర్మాణమైంది చూడండి అలా ఉండకూడదు అందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉండాలి ఆ టైంలో ఏదో ఆగమశాస్త్రంలో చెప్పారు అక్కడ మంట వేస్తాము ఇక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అని చెప్పాలి కానీ ఆ జ్యోతి అది మనుష్యకృతం కాదు దేవకృతము అలా చెప్పకూడదు అలాంటి మాటలు చెప్పి మతాన్ని బలం చేస్తాము అనేటువంటి ధోరణి సరికాదు ఇది తప్పదు గణేషుడు పాలు తాగాడు కాబట్టి అది హిందూ ధర్మానికి గొప్ప ఇప్పుడు హిందూ ధర్మం ఇటువంటి వాటి మీద నిలబెట్టాలి హిందూ ధర్మాన్ని అయినా ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు అలా అలా నిలబెట్టలేరు తర్వాత మీరు అలా పట్టుకుని నిలబడితే నిలబడదు సమాజంలో దానికి ఒక ఫ్లో ఉంటుంది ఆ ఫ్లో ప్రకారం పోతూ ఉంటుంది ఆ ఫ్లోని మేము శాసిస్తాము అని కొందరు అనుకుంటారు నేను చూస్తూ ఉంటాను అలా అలా శాసించటం సంభవం కాదు ధర్మాన్ని మనం పాటించాలి తప్ప సమాజంలో ధర్మము ఏ రీతిగా ప్రవహిస్తుందో దాన్ని ఆ ప్రవాహాన్ని నేను నిర్దేశిస్తాను అని మనిషి మనిషికి ఒక మహాభారము కింద పరిణమిస్తుంది తప్ప దాంట్లో ప్రయోజనం ఏమీ ఉండదు సత్యము పలుకోవలేము కాబట్టి ఇప్పుడు అందరూ సత్యం పలికిట్లా నేను క్యాన్వాస్ చేస్తాను లేకపోతే కట్టెపుచ్చుకుని అందరి చేత సత్యం పలికిస్తాను అనుకున్నవాడు భంగపాటు చెందుతాడు సత్యమును కొనుక్కోవలేను కాబట్టి నేను సత్యం చెప్తాను నేను అసత్యం చెప్పను అది పద్ధతి ఉన్నది నేను ఇంకా దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఆ పూర్వపక్షాన్ని వేళ నేను సక్రమంగా దాన్ని రిప్యూటేషన్ అవ్వలేదు టైం అయిపోవచ్చిందని పై పై వాక్యాలు ఏమో చెప్పాను రేపు దాన్ని మనం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేదావశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ